అస్సలం అయికు వరహతుల వరకూ అల్హదు కఫా వసలామున ఇబాదిల్ అదీ నస్తఫా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక నరకంపై వంతెన అల్లాహు అక్బర్ మహాశివులారా ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాల్లో అతి భయంకరమైనది అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి ఆరోజు అల్లాహు తహాలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు ప్రతీ మనిషి ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు హత్మం ఒకయ్య మీలో ప్రతీ ఒక్కడు దానిపై వచ్చి ఉంటాడు ఇది నీ ప్రభు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం అయితే ఆ వంతెన ఎలాంటిది దేనిపై వేయబడుతుంది ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది దానిపై ఎవరు ఎలా వెళ్తారు దాటుతారు ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది మహాశివులారా ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఆ వంతెన పై ఉంటుంది అల్లాహు అక్బర్ అంటే భావం ఏమిటి ఏ కొంచెం కాలు జారినా డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము అల్లా మనందరినీ రక్షించుగాక అయితే అది విడల్పుగా ఉండదు ఇది కూడా చాలా ఘోరమైన విషయం సహీ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది హజరత్ అబూ సయ్యుదీ రది అల్లాహు తాలానుహు తెలిపారు బలగని జిన్నంద్దు మిన సైఫ్ ఆ నరకంపై ఉన్న వంతేనా అహద్దు మిన సైఫ్ తల్వారి పదను కంటే ఎక్కువ పదనుగా కొచ్చగా ఉంటుంది మరియు వెన్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అల్లాహు అక్బర్ తాడు అని అనవచ్చా లేదు గమనించండి అయితే ఇది తలవారి పదును కంటే మరీ కొచ్చగా పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అనేది అయితే తెలుపడం జరిగిందో అది ఎలా కావచ్చు మనం అనుమానానికి గురి కాకూడదు ఎలాంటి సందేహం వహించవద్దు ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము ఏ విషయం అల్లా తెలిపాడో మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలి వసలం తెలిపారో వాటిని మనం తప్పకుండా నమ్మాలి నమ్మిన తర్వాత వాటిలో ఏ విషయాలైతే శుభకరమైనవియో వాటిని పొందడానికి ప్రయత్నం చేయాలి ఏ విషయాలైతే భయంకరంగా శిక్ష ఉన్నాయో మనం వాటిని తప్పించుకునేటకు ప్రయత్నం చేయాలి ఉదాహరణకు ఇప్పుడు నరకంపై వేయబడే ఈ వంతెన విషయం మాట్లాడుకుంటున్నాము అది ఇంత పదునుగా ఎంత సన్నగా ఉన్నదని మనకు తెలిసినప్పటికీ కొంచెం జారి పడితే నరకంలో పడిపోతాము అని తెలిసినప్పటికీ ప్రవోక్త మహానీయ మహమ్మద్ సల్ల అలి వసలం ఒక శుభవార్త ఏమి ఇచ్చారంటే అది చాలా పొడుగైనప్పటికీ కొందరు విశ్వాసులు సత్కార్యం చేసే పుణ్య పురుషులు ఎలా ఉంటారంటే కనురెప్ప ఎంత తొందరగా ఇలా అనేసరికి సెకండ్ కూడా పట్టదు కదా అంతకంటే మరీ తక్కువ సమయంలో వారు ఆ వంతెనను దాటేస్తారు ఆ వివరాలు ఆ హతీలు నేను ఇక తెలుపనున్నాను కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి సందేహానికి గురి కాకుండా వాటిని తప్పకుండా నమ్మాలి అలాంటి విశ్వాసం అలాంటి సత్కార్యాల్లో ముందుకు వెళ్ళి మనం ఆ వంతెనను కూడా చాలా వేగంగా దాటేసే ప్రయత్నం చేసే కలవడానికి అల్లాతో దువా కూడా చేస్తూ ఉండాలి మన పూర్వీకులు సహాబాలు సలఫె సాల్హన్ రహిమహుముల్లా నరకంపై వంతెన విషయం వస్తే ఎలా భయకంపితులై కనుతడి పెట్టేవారో ఆ విషయాలు కూడా మనం విందాము కానీ వాటికంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి యొక్క హదీత్ వినండి హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహు తాలాను ఉల్లేఖించారు ముసరద్ అహ్మద్ తిరుమిది మరియు ముసద్క్ హాకింలోని హదీత్ షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహుల్ జామియాలో ప్రస్తావించారు హదీత్ నంబర్ ఎనభై ఎనభై ఒకటి అంటే ఎనిమిది వేల ఎనభై ఒకటి ఏమిటి హీ హది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఎరి ప్రజలు వంతెనపై వస్తారు మరియు తమ కర్మల ప్రకారం దాన్ని దాటి వెళ్తారు దాన్ని దాటి వెళ్ళే వారిలో వేగం ప్రకారంగా ఎన్ని రకాల వారు ఉన్నారో ప్రవక్త సల్లల్లాహు అయ్యం వారు తెలియజేశారు గమనించండి కలంహిల్ బసర్ కనురెప్ప కొట్టడంలో ఎంతసేపు అవుతుందో అంతసేపట్లో అంతకంటే తక్కువ సమయంలో కొందరు దాటేస్తారుమర్రి మరికొందరు వేగవంతమైన గాలి మాదిరిగా దూసుకెళ్తారు సుమ్మ కహదుల్ ఫురుస్ మరికొందరు గుర్రపు రౌతు ఎలా పరుగెడతాడో ఆ విధంగా దాటేస్తారు సుమ్మ ఖర్రాకిబి ఫిర్హ్లతిన్ ప్రయాణంలో ఒక ప్రయాణి ఎలా వేగంతో వెళ్తాడో ఆ విధంగా సుమ్మ కషద్దిజుల్ ఆ తర్వాత మనిషి సామాన్యంగా పరుగెత్తుతే ఎలా పరుగుడతాడో ఆ విధంగా దాటేస్తారు సుమ్మ కమషీహీ మరికొందరు నడుస్తూ నడుస్తూ వెళ్తారు మరో ఉల్లేఖనంలో కొందరు పాకుతూ ఎలాగైతే చిన్న పిల్లలు వారు లేవడానికి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ పడిపోతూ లేస్తారో ఆ విధంగా అయితే మహాశివులారా నరకంపై వేయబడిన వంతెన మీద దాటే ఈ ఆరు రకాలుగా ఉంటారు అని మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఏడు రకాల వారుగా ఉంటారని కూడా తెలుస్తుంది దీని విషయం వస్తేనే మన సలఫె సాలెహీన్ మన పూర్వీకులు ఎలా భయకంపితులైవారో ఈ కొందరి సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది అబూ మైసరా రహిమహుల్లాహ్ పడుకోవడానికి తన పడక మీద వచ్చినప్పుడు చాలా ఏడుస్తుండేవారు మరియు యా లై తలం తలిద్ ఉమ్మి అయ్యో నా తల్లి నన్ను కని ఉండకపోతే ఎంత బాగుండును అని అనేవారు ఇలా అనుకుంటూ ఏడుస్తూ ఉండేవారు दग्गरवु मैं ये विषय एड़ी एंड या चवेदा वा वारी दुहा नरकं वंत वेय बड़ी आ वंत की वस् नरक ज्वालू वारी वरकू चरत वारी अल्लात वारी दुह अ వస్తారు అని కానీ అందులో నుండి బయలుదేరుతారు అన్న విషయం అలా చెప్పలేదు కదా మరి నేను ఒకవేళ దానిలో నుండి దాటేవాన్ని కాకుంటే ఎంత నష్టంగా ఉంటుందో కదా అని భయపడుతూ ఉండేవారు అబ్దుల్లా హిబ్ని ముబారక్ ఉల్లేఖించారు హసన్ బ్రీ రహమతుల్లా అలై ఒక వ్యక్తిని అడిగాడు నరకం మరియు నరకంపై వేయబడిన వంతెన వద్దకు నువ్వు వస్తావు కదా అతడు అన్నాడు అవును కురాలో ఈ ప్రస్తావన ఉంది మరి దాన్ని దాటేస్తావా ఆ విషయం తెలియదు కదా ఆ విషయం తెలియనప్పుడు మరి నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎలా జీవితం మనం గడపగలుగుతాము అని హసన్ బసరీ రెమహుల్లా తెలియజేశారు ఆ తర్వాత ఆ మనిషిని ఎప్పుడూ నవ్వుతూ ఉండగా చూడడం జరగలేదు మరికొన్ని సంఘటనలు ఉన్నాయి ముసన్నఫ్ అబ్దుల్ రజాక్లో కైస్బిన్ అబి హాజీమ్ ఉల్లేఖించారు అబ్దుల్లాబిన్ రవాహారథ ఎల్లాహో తన ఒకసారి తన ఆవిడ ఒడిలో తలపెట్టి ఏడవడం మొదలుపెట్టారు ఆమె కూడా రోధించడం మొదలుపెట్టింది కొంతసేపటి తర్వాత అబ్దుల్లా బిన్ రవాహ అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని ఆమె చెప్పింది నువ్వు ఏడుస్తున్నావు అందుకని నాకు ఏడుపు వచ్చింది నేను ఏడ్చాను అప్పుడు అబ్దుల్లాబిన్ రవాహ అన్నారు వయి కుమ్ ఇల్లా వారి దుహా మీలో ప్రతి ఒక్కడు కూడా ఆ నరకం వైపు వస్తాడు దానిపై ఉన్న వంతెన వద్దకు వస్తాడు అన్న ఆయత నేను చదివాను అందుకు నాకు ఏడుపు వచ్చింది భయం ఏం కలిగిందంటే దాన్ని దాటేసి మనం మోక్షం పొందే వారిలో కూడా కలుస్తామా లేదా అన్న విషయం తెలియదు కదా అని ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎందరో పుణ్యాత్ముల పుణ్య పురుషుల సంఘటనలు మన ముందుకు వస్తాయి ఇవన్నీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కూడా మన పరిస్థితి అలా ఉండాలి ఆ దానిని దాటడం దాని వరకు రావడం మనలోని ప్రతీ ఒక్కరికి తప్పనిసరి పరిస్థితిగా ఉంటుంది కానీ మనలో ఎవరు దానిని దాటి వెళ్తారు అటువైపున సర్గంలోకి చేరుతారు మరి ఎవరు జారిపడి నరకంలోనే పడిపోతారు అది అల్లాహిగురు తిరుగుగాక కానీ కొన్ని సత్కార్యాల గురించి ప్రత్యేకంగా తెలుపడం కూడా జరిగింది వాటిని మనం శ్రద్ధగా పాటిస్తూ ఉంటే అల్లా దయతో మనం దానిని దాటి మోక్షం పొందిన వారిలో కూడా కలవచ్చు మహాశివులారా వంతెన వరకు రావడం దానిని దాటే ప్రయత్నం చేయడం ప్రతీ ఒక్కరికి తప్పనిసరి విషయం కాని ఆ వంతెన వరకు రాకముందు మరో ఆందోళనకరం భయంకరం మహా మహాఘోరమైన పరిస్థితి ఒకటి ఎదురవుతుంది అదేమిటంటే చిమ్మని చీకటి ఏర్పడుతుంది అక్కడ విశ్వాసులు అవిశ్వాసులు వేరువేరు చేయబడతారు ఆ సందర్భంలో విశ్వాసుల్లో కూడా ఎవరికి ఎంత విశ్వాసముందో ఎవరు ఎన్ని సత్కార్యాలు చేసేవారో ఇహలోకంలో ఉన్నప్పుడు దాని ప్రకారమే వారికి ఒక కాంతి లభించును ఆ కాంతి దాని ప్రాముఖ్యత ఎంత గొప్పది అది లభించిన వారు ఎంత అదృష్టవంతులు లభించని వారు ఎంత దురదృష్టవంతులో ఆరోజు తెలుస్తుంది దాని యొక్క చిన్న వివరాన్ని అల్లావుతారురాన్లో తెలియజేసి దాని ప్రాముఖ్యతను గురించి చాటి చెప్పాడు అయితే మనం ఆ చిమ్మని చీకటి కమ్ముకొని ఉన్న సందర్భంలో కాంతిని పొందాలి ఆ కాంతి మన ప్రకాశించాలి మనం ఆ చీకటిలో నడవడానికి మనకు ఆ కాంతి దోహదపడాలి అంటే తప్పకుండా ఆ కురాన్ ఆయతులను చదవాలి అందులో ఏ ఉత్తమ గుణాలు ఏ ఉత్తమ క్యారెక్టర్ ఏ ఉత్తమ కర్మలు అవలంబించాలన్నట్లుగా మనకు తెలియచేయడం జరిగిందో వాటిని మనం అవలంబించాలి చదవండి ఆయతులు ఆ రోజు నీవు విశ్వాసులను చూస్తావు ఆరోజు నీవు విశ్వాసులలో పురుషులను మరియు స్త్రీలను చూస్తావు వారి యొక్క కాంతి వారికి లభించేటువంటి నూర్ వారి ముందుగా నడుస్తూ ఉంటుంది మరియు వారి పక్కలో కూడా నడుస్తూ ఉంటుంది మీకు కింద సెలయేళ్ళు ప్రవహిస్తున్న స్వర్గ గృహాల గురించి స్వర్గవనాల గురించి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి ఇదే గొప్ప విజయం ఇదే గొప్ప సాఫల్యంతు ఆరోజు రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు స్త్రీలు విశ్వాసులతో అంటారు మీరు కొంచెం వ్యవధినివ్వండి మీరు మా గురించి కొంచెం వేచించండి నక్తబిస్మిన్నూరికుం మీ వద్ద ఏ నూరి ఏ కాంతి అయితే ఉందో దానిలోని కొంత భాగం మేము కూడా పొందుతాము దాని వెలుతురులో మేము కూడా ఒక్కడుగు ముందు వేసే ప్రయత్నం చేస్తాము మీరు వెనుకకి వెళ్ళండి వెళ్ళి అక్కడే మీ యొక్క కాంతిని మీ నూరును వెతుకులాడండి ఫోరి బిసూరి వారి మధ్యలో విశ్వాసుల మధ్యలో అవిశ్వాసుల మధ్యలో ఒక గోడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో పలి భాగం ఏదైతే ఉందో అందులో రెహమతే రహమతుంటుంది కరుణయే కరుణ ఉంటుంది మరియు దాని వెలుపల బయటి భాగంలో శిక్ష అనేది ఉంటుంది ఆ కపడ విశ్వాసులు కేకలు వేసి అడుగుతూ ఉంటారు మేము ప్రపంచంలో కూడా మీతోనే ఉన్నాము కదా మీతో కదా కాలు కలిసిమెలిసి ఉండేవారి అవును మీరు మాతోని ఉంటిరి కానీ మా మాదిరిగా విశ్వాసంపై స్థిరంగా ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండే వారిలో కలిసి ఉండకపోతేరి మీరు ఎన్నో రకాల సంక్షోభంలో పడి ఎన్నో అనుమానాలకు గురై మాపై ఎన్నో ఆపదలు పీడలు వచ్చి పడాలన్నటువంటి విషయాలు కూడా మీరు ఆలోచిస్తూ వేచిస్తూ ఉండేవారు ప్రపంచ వ్యామోహం అనేది మిమ్మల్ని మోసం చేసింది మరియు శైతాన్ వాడు కూడా మీకు మిమ్మల్ని మోసంలో పడవేశాడు మహాశివులారా సూర్య హదీదులోని ఈ ఆయతులు చదవండి వీటి దారా గుణపాఠం నేర్చుకోండి విశ్వాసులు అక్కడ రబ్బన అత్మిమ్లన నూరన మగుఫిర్ల సూర్యధైర్యంలో ఈ విషయం ఉంది ఓ ప్రభువా ఓ మా ప్రభువా మాకు ఆ కాంతిని సంపూర్ణంగా ప్రసాదించు మా పాపాలను క్షమించు అని దువా చేస్తూ ఉంటారు ప్రవక్త మహనీయ మహమ్మద్ సలహా తెలిపారు سَلَبَ اللَّهُ نُورَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتَ فَقَالَ الْمُؤْمِنُونَ انظرونا نقتبس من نوركم وقال المؤمنون رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَغْفِرْ لَنَا رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا فَلَا يَذْكُرْ عِنْدَ ذَالِكَ أَحَدٌ أَحَدًا نَرَكَمْ بَي وَنْتِينَ وَيَا بَن అల్లాహుతాల విశ్వాసులకు కాంతిని ప్రసాదిస్తాడు మరియు కపట విశ్వాసులకు కూడా కాంతిని ప్రసాదిస్తాడు కానీ ఎప్పుడైతే కపట విశ్వాసులు ఆ వంతెనకు దగ్గరగా అవుతారో వారి యొక్క కాంతిని వారికి ఇవ్వబడిన కాంతి కాంతి విహీనంగా చేయడం జరుగుతుంది దానిలోని ప్రకాశాన్ని అల్లాహుతాల తీసుకుంటాడు అందులో వెలుతురు అనేది ఉండదు ఎప్పుడైతే వారు విశ్వాసులను చూస్తారు వారి వద్ద ఉన్న కాంతి ప్రకాశిస్తుంది అప్పుడు వారంటారు మీరు కొంచెం వ్యవధినివ్వండి మేము కూడా మీ యొక్క కాంతి ద్వారా లాభం పొంది మీతో పాటు వస్తాము మరియు ఆ నరకంపై ఉన్న వంతెనను దాటేస్తాము ఆ సందర్భంలో విశ్వాసులు తమకు ఇవ్వబడిన కాంతి ఏదైతే ఉందో అది ప్రకాశవంతంగా ఉండాలి అన్నట్లుగా అల్లాతో దువా చేస్తూ ఉంటారు అప్పుడు ప్రవక్త సలల్లాహేశారు ఆ సందర్భంలో ఎవరు కూడా ఎవరిని కూడా గుర్తు చేయకుండా ఉంటారు అల్లాహు అక్బర్ గమనించండి మహాశివులారా ఈ విధంగా విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేసిన తర్వాత వారు ఎప్పుడైతే వంతెన వైపునకు వెళ్ళుతుంటారో అప్పుడు చిమ్మని చీకటి కమ్ముకుంటుంది ప్రతి ఒక్కరికి కాంతి ఇవ్వబడుతుంది మరియు మొట్టమొదటి వర్గం ఎవరైతే ఆ వంతెనను దాటుతారో వారు ఎలాంటి వారు ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించేవారు ఆ డెబ్బై వేల మంది వారు దాటుతారు అని సాహిముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఫయో తకుల్లు ఇన్సాని మిన్హు నూరన్ ఒకళ్ళు మునాఫికిన్ ఒకళ్ళు ము మినిన్ ప్రతీ మనిషికి విశ్వాసు అవిశ్వాసునికి వంచకునికి ఒక నూరు అనేది లభిస్తుంది కానీ వారు వంతెన వద్దకు వచ్చేటప్పటికీ కేవలం అసలైన విశ్వాసులు సత్కార్యాలు చేసే ఉత్తమ పురుషులు వారి యొక్క నూరు కాంతి అనేది మిగిలి ఉంటుంది మిగతా వారందరి కాంతి అనేది ప్రకాశవంతంగా ఉండదు అది కాంతి విహీనమైపోతుంది ఆ తర్వాత వారు ఆ వంతెనను దాటుతూ ఉంటారు దానికి కొన్ని కొండ్లు ఉంటాయి దానిపై దాటే వారిని పట్టి లాగి కిందికి పడవేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి కానీ తొలిసారిగా దానిని దాటే వారు వారి ముఖాలు పున్నమి చంద్రుని రాత్రిలో పున్నమి చంద్రుని మాదిరిగా మెరుస్తూ ఉంటాయి వారే ఎలాంటి లెక్క తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశించే డెబ్బై మంది మళ్ళీ ఆ తర్వాత ఎవరైతే ఆ వంతెనను దాటుతారో ఆ తర్వాత స్థానంలో ఉన్నవారు వారు ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం ఎలా మెరుస్తుందో ఆ విధంగా వారు మెరుస్తూ ఉంటారు మహాశివులారా ఈ వంతెనకు సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి మరియు అలాగే ఏ సత్కార్యాల ద్వారా వెంతెలను మనం వేగంగా దాటవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాము జజాకుముల్లా ఖైరా వాస్లాహమూల వ